అచ్చముగా శ్రీహరింక అడ్డమాడవెర్రతూ తెచ్చి నన్ను తిత్తుకొమ్మీ దేవుడ నీవు నిరుసులించేనంటే నేనా నీకు ఎదురు కరుణించి ఒక రీతి కాతుగాక వరగంట బంగారు వరతురుగాని మరి సరిగా పెంకొరసితే తాటివచ్చినా అత్సముగా శ్రీగరింక అడ్డమాడవెరతూ తెచ్చి నన్ను తిద్దుకొమ్మీ దేవుడవు నీవు మనసు శోధించేనంటే మంచివాడనా నేను ఘనుడవు నీవు నన్ను కాతువుగాక పనికి వజ్రము సానబట్టితే మించెక్కుగాక తెక్రాచితే పిప్పిగట్టదా అత్సముగా శ్రీహరింక అడ్డమాడవెర్రతూ తెచ్చి నన్ను తిత్తుకొమ్మీ దేవుడ నీవు మొక్కగా రక్షించేనంటే మొదల సుజ్ఞానినా గ్రక్కున శ్రీ వెంకటేశతువుగాకా నిక్కి అద్దముతోమితే నీడ కానవచ్చుగాకా ముక్కమూకుడుతోమితే మోము కానవచ్చునా అచ్చముగా శ్రీగరింక అడ్డమాడవెరతూ తెచ్చి నన్ను తిద్దుకొమ్మి దేవుడా నీవు